పరిశుద్ధ ప్రేమల దేవ కృపణ తండ్రి దేవాయత్సూ ప్రభా నీకు లెక్కలేని వందనాలు కృతజ్ఞత స్థుతుల స్తోత హలలియ రజ పరిశుద్ర సర్వాధికారి నీకేం వందనాలు ప్రభా జీవం గల దేవా నీకు తండ్రి దేవాయత్సూ ప్రభా మరి ప్రార్థన జరుగుతుండగా ప్రభా నీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో జరిగేలాగా సాయపడమని ప్రార్థడం తండ్రి నీ యొక్క పరిశుద్ధ మా అందరికీ నడిపింపి అదే రీతిగా ప్రభా ఇంకా రాని బిడ్డలుంటే ప్రభా అందరినీ నీ జ్ఞాపకం చేసుకుని ప్రభా నీ సన్నదికి రప్పించమని ప్రార్థిస్తాం అదే రీతిగా ప్రభా మరి బ్రదర్స్ ప్రభా మరి వాళ్ళ పనులు ముగించుకుని ప్రభా తి వచ్చినాక సహాయపడమని ప్రార్థిస్తాం ప్రభా నీ వయసు ప్రభా మరి నీ ఎక్కడి కింద బద్ర పరచుకున్న కాబట్టి ప్రభా మేము దినదిన ప్రభ నీ యొక్క ప్రాధాన్య జీవితంలో వాక్యంలో మేము అన్నిట్లో ఎదిగేలాగా వాటిని మేము పాటించే వల్ల ఉండేలాగా మాకు సహాయపడమని ప్రార్థ్యం తండ్రి దేవన్నీవే మాకు తోడే ఉండి నడిపించండి దేవ పాట ద్వారా మాయమ పొందండి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి మరి ఆది అంతం ప్రభా మీరే తోడే ఉండి నడిపిస్తారని ఏచుకృష్ణ నామంలో ప్రార్థన తండ్రి ఆమెన్ ఎంతో దేవా నమదగినేవా స్తీమతాని యుగ యుగములవరకు ఎంతో దేవా ఎంతో నమ్మదినేవా మా దేవుడవై చితివి ఎంతో గోపాశుభినము మా దేవుడవై మాకీ చితివి ఎంతో గోపాశుభినము మేమందరముత్సాహించి సంతోషించదము ందరముత్సించి సంతోషించెదము కొని ఆడేదము మరువాబడని మీలుల చేసేనని కొని ఆడెదము మరువాబడని మీలుల చేసేనని స్థుతూ మై మాఘనతానికి యుగ వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవో కడవే గోపదేవుడవు ఘనకార్యములు చేయుదు నీవో కడవే గోపదేవుడవు నకార్యములు చేయుదు నీదు కృపయే నిరంతరము నిలచీయుండునుగా నీదు కృపయే నిరంతరము నిలచీయుండునుగా నిన్ను మేము ఆనందముతో ఆరాధించదము నందంతో ఆరాధించదము స్తుయో మహిమా ఘనతానికి యుగ యుగముల వరకు ఎంతో నమదగిన దేవా ఎంతో నమదగిన దేవా నూతనముగ దిన దినము నిలచు నీదో వాత్సల్యత మాపై నూతన ముగదిన దినము నిలచు నీదో వాత్సల్యత మాపై ఖ్యాతిగా నామమును కీర్తించదమిప్పుడు తి గల చేతించెదమిప్పుడు ప్రీతితో మాస్తుతులార్పించేదము దాక్షిణ్యా ప్రభువా ప్రీతితో మాస్తుతులార్పించేదము దాక్షిణ్యా ప్రభువా స్తుయో మహి మా యుగ యుగముల వరకు ఎంతో నమదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవే మాకు పరమ ప్రభుడవై నీచేతము నెరవేచితివి నీవే మాకు పరమ ప్రభుడవై నీచితము నిరవేచితివి జీవము నీచీ నడిపించితివి నీ ఆత్మా ద్వారా జీవము నీచీ నడిపించితివి నీ ఆత్మా ద్వారా నడిపించదవు సమభూమి గల ప్రదేశములు నన్ను నడిపించదవు సమభూమి గల ప్రదేశములు నన్ను స్థుతమహిమాఘనతానికి యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా బరించితివి శ్రమలో నింద ఓర్చితివన్నీ మా కొరకు బరించితివీ శ్రమలో మరణము గెలిచి ఓడించితివి సాతాను బలమున్ గెల్చి మరణముగిల్ జీవడివి సాతనోమున్ పరనుడి ప్రభు ప్రభుయేసు జయము పరమోనుడిీ మా ప్రభు ప్రభుయేసు జయము స్తునతానికే యుగయుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా స్తుయో మై మా గణతానికి యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ప్రభా పర్శున దీవా ఇజ్రా దీవా మా ఆశన్న దీవానికి శృతం చేస్తుంది ఈ దినం ఎంతమంది చూడలేక ఉన్నారు అరలియా నా దివానికి శృతం ఈ దినం ప్రభా మాకు సగ్గు పెట్టండి ఇస్రానికి సూతం ఈ వాక్యం ధరలేక మీ ఆత్మ ధర సహాయం చే మా స్వబుద్ధి మీద అరలియా నాదే ఆధారం మా ప్రవర్తన ప్రభ మీరు ఎలమని అలా మా సొంత బుద్ధి తొలగించండి సార్ ప్రభా బుద్ధి జ్ఞానం సరస్వతం మీ మీరు మా బుద్ధి జ్ఞానం దయచేసి మీరు మాట్లాడి పరిశుద్ధాత్మ సహాయం చేసి సైతాను దయాలు కాల్చేసి మీ వాక్యం సత్యం గ్రహించగలరా తీసుకలిగిన మనసు దయచేసి మీరు మాతో నడిపించమని సార్ హలో పత్రికా ఆయుధోధ్యా ఎనిమిది నుంచి పద్నాలుగు వరకు చదువు బ్రీ ఐదు ఎనిమిది నుంచి పద్నాలుగు వరకు వరకు ఫస్ట్ ఒక్కొక్కరు చూద్దాం బ్ర మెల్లంగా పోదాం మీరు పూర్వమందు చీకటి ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు మన ఏపీఎస్ సంఘంకు ఈ పౌలు భక్తులు చెప్తున్నాను పూర్వంగా మీరు చీకటి అంటే ప్రభుని తెలుసుకునే ప్రజలు ఉంటాయి చీకటి అండి లోకం సంబంధి ఆయన ఉన్న అంటే చీకటి లేని పాపంలో ఉండే మీరు పూరెందు ప్రభుని తెలుసుకుని లేని ప్రజలు ఉండే ఇప్పుడు విశేషంగా ప్రభుని తెలుసుకున్నారు మీరు పూరెందు చీకటి ఇప్పుడు ప్రభునందు వెలుగే ఉన్నారు ఆ వెలుగే ప్రభు కనుక మీరు ప్రభు వెలుగని ఒకసారి పత్రిక మనతో సంఘంని చెప్తున్నాడు అక్కడ ఆ పౌలు మీ వెలుగై ఉన్నారని చెప్తున్నాడు ఏమంటారు ప్రభుత్వ చదువు మీరు పూర్వ మందు చీకటి ఉంటుంది ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమని వాటిలో కనబడుతున్నది ఇది వెలుగులో కనబడుతున్న సమస్త నీతి సత్యం ఇంకేము లేదు అక్కడ మంచితనం మంచితనం మనలో ఏమీ లేదు ఆ ప్రభు మంచితనం కనుక ప్రభుల మంచితనం కలుగుతుంది ఇది ఇట్లా ఉండాలని ఇక్కడ అభివృద్ధి సంఘము పావులు భక్తులు హెచ్చరిక చేస్తుంది ఇది హెచ్చరిక అనుకుంటాను నేను పూర్వంగా మీరు తెలుసుకునే ఉండే ఇప్పుడు తెలుసుకున్న కదా ప్రపంచ వెలుగు ఉన్నాడు ఆ వెలుగు వేసుప్రహం ఉన్నాడు వేసు కనుక ఆ వెలుగు ఫలం ఎట్లుంటది అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆ సంఘం జ్ఞాపకం చేస్తున్నాడు చదువు కనుక ప్రభుకి ప్రీతికరమైనదో దానిని పరీక్షించు నడు నడుచుకోండి అంటే వీళ్ళు వెలుగు సంబంధం నడుపుతారు సగం సత్రం సగం అబ్దంలో ఉండొచ్చు ఎందుకు వాక్యం చెప్తుంది వెలుగు అంటే కూడా చెప్పదు కాదు అక్కడ ఏమంటాడు ప్రభువుకు ప్రీతి ప్రీతి అంటే ప్రభులో ఏముంది లేఖలను పరీక్ష ప్రభువుకి ఏమి ఇష్టం ఉంది మీరు దాన్ని పరీక్షమంటాడు లేఖను పరీక్షించాలని మీరు చెప్తున్నాడు పరీక్షించి దాన్ని వెలుగు సంబంధంలో మీరు నడుచుకోమని చెప్తున్నాం ఇంకా చదువు నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివార యుండక వాటిని ఖండించుడి ఖండించండి మీరు ఖండించే వాళ్ళు ఉండాల ఈ లోకం అన్న నిష్క అంధకారం అంధకారం కిల క్రైస్తవ సంఘం ఉండదు కదా ఈ దినాలు మాసాలు చేస్తున్న అంధకారీకడ అక్కడ ఉన్నాయి ఉన్నాయి దాన్ని ఖండించండి మీరు ఈ సోదరులు అక్కడ అంధకార కిలో ఉన్నారు కనుక అంధకార కిలో లోకం సంబంధిత కనుక వాళ్ళు ఖండించండి ఖండించే లేక ఉండాలి ఎందుకు ఖండించడం ఆయన ఆత్మ నర్కం పోవద్దు ప్రేమతో ఖండిస్తున్నాం వాళ్ళు ఖండించండి మీరు బయట ఉన్నారా ఖండించండి వాళ్ళు ఈ చేస్తున్న కనుక దేనికి ఇష్టం లేదు నిష్క్రమైన అంధకార కిలో ఫలం లేదు దాని ఏం ఫలం లేదు ఫలం రాదు ఏసుపరం అంటారు నా నుండి మీరు ఫలించే లేరు అంటారు మన యువన్సులు వాడతారా పదార్థాన్ని చూస్తాను నా నుండి మీరు ఫలించే లేరు అని చెప్తున్నారు అయితే దేవునితో కొందరు ఏమంట నిష్క్రమ అంధకారినలో పాలు పరండా దాన్ని పాలు పరంటే దాని సవాసరం మీరు ఉండదు మీరు బయట ఉన్నారా ఖండించని ఇక్కడ పౌలు భక్తుడు ఇక్కడ హెచ్చరికలు చేస్తున్నాడు ఇంకేమంటారు జరిగించ పనులనుట్లాడు అవమానకరమై ఉన్నది మాట్లాడను దానికి అవమానం కలిగి ఉన్నది అది అవమానం చేస్తారంటే సిగ్గురు తెస్తారని చెప్తుంట పౌలు భక్తుడు అంటే ఎక్కడున్నాయి అక్కడ నిష్కలం ఫలం సంఘాలు ఉన్నాయి ఇక్కడ క్రైస్తుల సంఘాలు ఏంది అలా సగం సత్రం సగం ఆవుద్దాం ఉన్నది ఇది గొప్ప జన్మం సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును సమస్తం ఖండించబడి వెలుగు చేత ఆ దినం సమస్తం ఖండించబడి వెలుగు చేత పరీక్షపడును అది ప్రత్యక్షపరచపరచినది ఏదో అది వెలుగే కదా వెలుగే కదా ఆ దినం అన్ని ఖండించబడి పరిస్థితి కదా వెలుగుతారు అన్ని ఖండించబడి ప్రత్యక్షపడతా ఆ దినం ఏది ఏది దాసపడదు అని ఇక్కడ పావులు భక్తులు చెబుతున్నాం చదువు అందుచేత నిద్రించిన నీవు మేల్కొని మృతులలో నుండి చూడండి అలాగే నిద్రతున్ను నీ ఒక అవకాశం ఇస్తున్నాడు నిద్రతున్ను నిధులు అంటే లోకం సాధస్ నిద్ర అంటే లోకం సాధస్ అంటే లోకంలో ముతులు అంటే మనం చూస్తాం జీవించింది కానీ నువ్వే నీ కిరణ్ మనం చూస్తాం రెవెడ్యూషన్ థర్డ్ చాప్టర్ లో చూస్తాం కదా నీ కిరణ కానీ ఇక్కడ చూస్తే వాళ్ళు ఏమైందంట నిధులుస్తున్న ఎఫీఎస్ కొందరు జీవిస్తున్నాను కానీ ఉత్తుర కనుక ఇప్పుడు లేము నీకు అవకాశం ఇస్తున్నాడు ప్రభు నీ దగ్గర వస్తున్నావు ప్రకాశిస్తున్నావు ఇంకేమంటున్నాడు అక్కడ దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకోనొచ్చు అజ్ఞానం వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు చూసుకోండి మీరే చూసుకోండి మీకు అప్ప చెప్తున్నాం దినం ఏమున్నాయి చెడ్డేగా ఉన్నాయి అలాగే దీవం రాక ద్రమిపోయింది కదా దినం ఏది మంచిగా కానీ దినం మంచిగా చూస్తారు ఈ దినం మంచి ఈ దినం మంచి ఉంది ఈ లోకొస్తారు చెప్తారు పాస్తలువి చెప్తారు దినం ఏమి మంచి చెడ్డగా ఉన్నాయి ఎక్కడ చూసే శాంతి జీవితం కలవరం అక్రమం విస్తరిపించి ప్రభు చెప్పినాడు ఆయన రాక ఏం చూచిస్తుంది ప్రేమ ప్రేమ లేదు కుటుంబంలో ప్రేమ లేదు ఎక్కడ చూసే ప్రేమ లేదు కదా దినం చెడ్డ ఉండక అజ్ఞానంలో కాక ధ్యానం చేసుకొని చదువు ఇంకా ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునుడి అలాది మీరు ఈ లోకమైన అవికులు మీరు దేవుని నమ్ముకున్న ప్రభు చిత్తం ఏమిటో అని పాలన భక్తులకి చెప్తున్నా మరియు మద్యముతో మత్తులై ఉండకుడి దానితో దుర్వ్యాపారము కలదు అలాది మద్యము అయితే ఆత్మకూరులై ఉండు అలాది ఈ లోకమైన మత్తు కదా అవుతపోదా మత్తు వస్తే ఏం చేస్తారు కొంచెం మంచి కొన్ని కొంచెం పండుకుంటారు ఇక్కడ చూస్తుండు మద్యంతో కాక ఆత్మ పూర్గా ఉండాల సంపూర్ణ ఆత్మలో మీరు పూర్గా కావాలని చెప్తున్నాడు ఆత్మ పూరే ఉండండి మీరేమంటాడు అక్కడ చూస్తున్న ఆత్మ ఆర్ప ఆర్పకుండి ప్రవచ్చించ నిరక్షించండి మన తెస చూస్తాం మనం ఆయుధంలో అక్కడ చూస్తాం కనుక ఆత్మ పూర్గా ఉండాలంటే వీళ్ళంతా ఏం చేస్తున్నాడు ఈ సంఘంకి బలపడుతున్న పౌలు పావులు బలపడుతున్నాయి ఇట్లా ఉండాలా ఇట్లా ఉండాలని వాళ్ళకు హెచ్చరికలు చేస్తున్నాం కనుక ఈ దినం చెడ్డ గుండగా ఏం చేరా సజ్జం చేసిన మన పని చేసుకోవాలా దేవుడు గడపాలా దేవుడు అడగాల ఏం చేరా టైం రబ్బి పోనీయొద్దు మనం అని చెప్తుండం ఇక్కడ పావులు భక్తులు ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఒక్కనొక్కడు తీర్తను పాడండి హలోడిగా ఏం తీర్తన పాడాలంట దేవుడి ఒక్కనొక్కడు తీర్థములతో సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ పాటలతో హెచ్చరించు మీ హృదయములో ప్రభువును పాడుచు కీర్తించు అలా అన్ని సోదరులు హెచ్చరించు పరువుతో పాడుతూ తీర్చు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించు అలాలు ఎల్లప్పుడూ కుతాకం చెల్లించు క్రీస్తులందరి భయంతో ఒకరికొకడు లోబడి ఉండు అలా క్రీస్తులకు భయంతో ఒకడు కూడా ఉండడు అందరు మీ అందరి భయంతో ఉండు అని ఇక్కడ పాలు బాక్స్ చెప్తున్నా చూద్ద ప్రా ప్రభువుకు వల్లే మీ సొంత లోబడి ఉండు అలా ఇక్కడ చూస్తే శ్రీలార శ్రీ అంటే క్రైస్త సంఘం కావచ్చు ఇదివి కావచ్చు ఇంకా ఏమంటారు శ్రీల మన ప్రూఫ్లకు అంటే ప్రూఫ్ అంటే శిరస్ క్రైస్త సంఘంకు ప్రభు శ్రీస్ కనుక ప్రభుకు మీరు లోబడి ఉండడి క్రీస్తు సంఘం శిరస్సు అయి ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్ అయి ఉన్నాడు అలా భార్యకు శిరస్ అయి ఉన్నాడని చెప్పుకోండి క్రీస్తే శరీరం రక్షకుడై ఉన్నాడు అలాది క్రీస్తే యొక్క శరీరం రక్ష మన మనం శరీరంలో కదా హేతు మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలేను భార్య అయితే భార్య అయితే తన భర్త ఎందు భయము కలిగి ఉన్నట్లు చూసుకోనవలేను చూసుకోవాలను అంతే బ్రదర్ థర్టీ త్రీ అదే బ్రదర్ లాస్ట్ భార్య మెట్టుకు మీట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలే తన భార్యను ప్రేమింపలను భార్య అయితే తన భర్త ఎందు భయం కలిగి ఉంటున్నట్లు చూసుకోనివ్వను చూసుకోవడం చూస్తుంది ఇది హెచ్చరిక కుటుంబకు హెచ్చరిక ఇక్కడ ఇక్కడ చూస్తూ పౌలు భక్తులు చెప్తున్న అయితే ఒక చూడు బ్ర ఒకటి పెట్టం ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి ప్రభు దయాలుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా మనం ఇప్పుడు రుచి చూస్తున్నాం ప్రభు దయారని రుచి చూసిన మనం ఇప్పుడు చూస్తున్నాం రుచి దేవుని ఒక రుచి ఏముందో ఆయన వాక్యమే కదా దేవు ప్రభు దయారో అని రుచి చూసిన సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మ నిర్మలమైన వాక్యమును పాలవలన ఆత్మ నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి పాలనే వాక్యం కనుక పాలనే వాక్యం ఎదుగుతూ ఉండి అంటే మీరు అలా ఆగిపోద్దు దేవుని ఆత్మలో ఎదుగుతే ఉండు అని ఇక్కడ పేతులు చెప్తున్నాడు ఈ పేతుడు పామర్ లేదా సదురాని పేతులకు దేవును తన ఆత్మ జ్ఞానం మెట్టించిన చదువు ప్రేంక మనుషుల చేత విసర్జింపబడినను మనిషి దృష్టికి దేవుని దృష్టికి ఏర్పరచబడినది దేవుని దృష్టికి ఏర్పరచబడి అమూల్యమును సజీవనైన రాయి అభువు నద్దుకు వచ్చిన వారై అలా అమూల్య సజీవనైన రాయి ఆ రాయికి కదా ఆయన దగ్గర వచ్చినట్టు ఇంకేమంటు ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు యేసుక్రీస్తు ద్వారా దేవుని ఆత్మ సంబంధమైన బలుని అర్పించటకు ఆత్మస్థమైన బలి అర్పించకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మనకు పరిశుద్ధ ఆజుకుల మీరును సజీవమైన రాళ్ల వలే మీరు సజీవమైన రాళ్ళ నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టుబడుతున్నారు కట్టబడుతున్నారు అలా సజీవ రాళ్ల వలె ఆత్మసంగురా కట్టుతున్నారని పేతులు ఇక్కడ చెప్తున్నారు అంటే ఈ రాళ్ళ అంటే ప్రావర్తన గుణ్యాన్ని మీరు మా జీవితం కట్టుతున్నానని చెప్తున్నారు పౌరు భక్తుడు ఇక్కడ ఇంకా ట్వెల్వ్ చదువు అన్య జనులు ఏ విషయంలో దుర్మార్గులని దూషించారో అలాది అన్య జనులు మీకు ఏం చేస్తుంటే చేస్తున్నారో దుర్మార్గాన్ని దూషించుతారో ఆ విషయంలో మీరు మీ సత్క్రియలను చూచి మీ ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు దర్శన దినమున దేవుని మహిమపరిచినట్టు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారే ఉండవాలని మిమ్మల్ని బతుమానుకొని బతుమాడుకుంటున్నాడు అనలు ఏమంటారు బతుమాడుకుంటా మన మీరు చూస్తున్న బతమ ప్రవర్తన ఉండాలా అనలుగా వాళ్ళు ఏమి చూసినా కానీ క్రీస్తు యొక్క ప్రవర్తన మన ఉంటే వాళ్ళు దేవుని మేమపోతారు వాళ్ళు నీళ్ళ కృష్ణ చూసి వాళ్ళు దేవుని మయమపడతారు అంటే సిక్స్టీన్ చూడు ప్రారు స్వతంత్రై ఉండి స్వతంత్రం ఉండి దుష్టత్వమును కప్పిపెట్టకు సత్యన దుస్తులను కాపు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులం అని లోబడి ఉండు అలా మీద దేవుని దాసుల ఉండు ఇంకేముంటు అక్కడ సన్మానించుడి అందరినీ సన్మానించుడి సహోదరులను ప్రేమించుడి సహోదరుని ప్రేమించుడి దేవునికి భయపడుడి దేవుని భయపడుని పేరు చెప్తుడు రాజును సన్మానించుడి రాజుని సమానించండి తప్పిదమునకాయ దెబ్బలు తిన్నప్పుడు తప్పిదనకైనా దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము మీరు సహించిన మీకు ఏమి ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును దేవునికి హలో మత స్వార్థ మీకు మీ మీద చెడ్డ మాటలు చెప్పిన లేదా మీ పతి పరం పల్లొకొలం అధికమైనట్టు చెప్తా పర్వతం జను మిమ్మల్ని నిందించి హింసించి దూషించి మీద అబద్ధం మీ సంతోషం ట్వంటీ త్రీ రాజ్యులు ఇక్కడ ట్వంటీ త్రీ కావున నీవు బలి బలిపీఠం వద్ద అర్పణను అర్పించుండగా బలిపీటం అర్పణ చేసిన నీ మీదగా నీ సహోద నీ మీద నీ సహోదరునికి విరోధం కలదని నీ సహోదరు కలిగిన అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన కదలా అప్పుడు అక్కడ జ్ఞాపం వచ్చిందా అక్కడ బలిపీఠం నిదుటనే నీ అర్పణను విడిచిపెట్టి ఆ బర్పణం ఫస్ట్ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుతో సమాధానపడము వాళ్ళని మరిది సోదరు సమాధానం పడు వాళ్ళని సమాధానం పడవాడు దేవుని కుమారు అని మత్స్య సంవత్సరం ఐదుగురు మనం ఏమైనా సోదరునైనా పురుగోలు మనం సమాధం ఇది క్రీస్ ఒక కనుగిన మనసు ఇది మనకు చూపిస్తే దేవునికి మహిమ దేవుడు చిన్న వాక్యం తీర్చుగా కబడారు సోదం వేసుప్రభ నా దీవానికి సుతం మీ వాక్యంప్రభ నా దీవానికి సుతం మీ పోలిక మీ యొక్క ఈ వాక్యం ధర చెప్పినేశం ఇంకా ఇష్టండి మా తీసేసి అలా ఏమైనా కానీ ప్రభ మేము తీసి ప్రకటించాం క్షమైనను ఈరికైన ఏమైనా కానీ ప్రభా విశ్వాసంలో సాగుతో సాగించి వినిస్తున్నాం ప్రభుత్వం కృతజ్ఞత ప్రభా దేవాత ప్రభా మరి వాక్యం చూద్ద ప్రభా మీరు మాతో మాట్లాడినారు ప్రభా దాన్ని బట్టి నీకు వందనాలుకండి దేవాయత్ ప్రభా మేము దినదిన ప్రభా మరి ఆత్మ మనిషి జీవితంలో ప్రభా ఎదిగింపబడేలాగా సామించండి అదే రీతిగా ప్రభా మేము ప్రతి విషయం తగ్గించుకొని జీవించాలా ప్రతి వారిని మరి క్రైస్త పొలిని మేము నడుచుకునేలాగా సాయపడండి ప్రభా దేవా మరి మీ నామం నిమిత్తంలో ప్రభా మరి హింస వచ్చిన బాధ వచ్చిన వేదిరించిన ఆ టైంలో ప్రభ మీ ప్రభా అప్పుడే అధికమైన ఫలం చేస్తానని సూచనలేడు ప్రభా కాబట్టి ప్రభ అలాంటి ధన్యతలు ప్రభా మేము పొందుకోవాలా ప్రతిదీ అనుభవపూర్వకంగా మేము సేవ చేసేలాగా మీరు మాకు సహాయపడమని ప్రార్థిస్తుంటండి దివా అనుభవం ఉంటేనే సేవ చేయగలుగుతాం ప్రభా అనుభవం లేని సేవ మాకు ప్రభా ప్రతి మేము అనుభవం పొందాలా అనేక నీతిని సత్యని మేము ప్రకటింపచ్చా మమ్మల్ని అతని నడిపించమని మాకు సాయం చేయమని ప్రార్థిస్తుంటుంది కాబట్టి ప్రభా శతులు బలమంతటి మీద ప్రభా మీరు మీరు మా అధికరం అని గురించి ప్రభావ మళ్ళీ ఎలాంటి హాని జర్ చల్పించిన ఏడో ప్రభా కాబట్టి ప్రభా మేము అన్నింటిలో ప్రభా గండీ జం మన ప్రతి ఒక్క దుష్టాత్మైన ప్రభా ఈ చకూర్స్ నామంలో గర్తించు మరి వాటిని దొరకేలాగా ప్రభా వాటి అన్నిటి మీద ప్రభావ మరి ఈ నామార్థమే ప్రభా ఆ యొక్క అధికరం ఆ పని గురించి మీకు వందలాగండి కృతజ్ఞతలు ప్రభావ దేవాయచ మన అదే రీతిగా ప్రభా ప్రేరం చూశాల ప్రార్థి ఉంటండి మీద ఆత్మకరం చెరిగించండి దేవాయచ ప్రభా సుష్మి సుస్మిత సిస్టర్ ని కూడా మీరు తాకిముటి స్వస్థపరచండి ఆ పాప విషయం ప్రార్థిష్టం తండ్రి ఆ బేబీకి ప్రభా సీరియస్ కండిషన్ నుంచి విడుదల దయచేయండి ఆ చిన్న పాపను తాకి ముట్టి స్వస్థపరిచి చక్కటి అనుకూలమైన స్వస్థ ఆరోగ్యం ఆ పాప కను కూడా తండ్రి దేవాయప్రభ కుటుంబంలో శాంతి సంబంధం ఐకత దయచండి దేవాయప్రభ అదే రీతి ప్రతిమ శిష్ట విషయంలో ప్రార్థం తండి భారభద్ర మధుల శాంతి సమాధానం ఐక్యత దండి వారిని కూడా ఆ కుటుంబాన్ని మూత ప్రభావ మీ రక్షణకి నడిపించుకోలేదండి మీకే బంధనాలు కృతజ్ఞతాస్తోతలు నచ్చండి పరిశుద్రవుడి దేవ దేవ శ్రీనివాస తాకండి తన కన్నుని మీరు తాకిండి స్వస్థపరచండి మరి తన విషయంలో గృహప్రభా మీరు సహాయపడమని ప్రార్థ్యం ప్రభావ మన బిడక్కి ప్రభా ధైర్యాన్ని అనుగ్రహించండి మరి ప్రతి దాంట్లో కూడా ప్రభావ అబ్బిడెన్ సక్సెస్ఫుల్ చేయమని ప్రార్థిస్తుంది మరి రెండుకల్ సిస్టర్ విషయం కూడా ప్రార్థిస్తుంది మరి ఆపరేషన్ ప్రభావ అన్ని విధులుగా ప్రభా మీ గోపల్ విజన్ బట్టి ఇవ్వండి రాదు సిస్టర్ కి ప్రతి కలవరకు గొడప్రభ ప్రతి నెరలో ప్రతి ఒక్క ఏం కళల ప్రభావ నీ యొక్క జీవం ని కుమరించి సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం దయచేసే ప్రభావ భార్య భద్రమ శాంతి సంబంధమైన దయచేసి దాన్ని అభిషేకించి మీ సేవలోకి ఇంకా ముందుకు నడిపించుకోమని ప్రార్థిస్తుంది వాయుస్సు కావ్యశిష్ఠ విషయాన్ని ప్రార్థిస్తుంటండి మరి కావ్యశిస్టకి గూడ ప్రభా మంచి ఆరుగా మరి గురయించండి దివ భార్య భర్త మధ్య శాంతి సమాధానం ఇచ్చండి అభిడ హృదయం ప్రతి బాంఛీ తీర్చండి ప్రభా మరి బాబుకి ప్రభా స్వస్థ పరిశ్రమండి బాబు చుట్టూని యొక్క అగ్ని కవచం వేసి పెట్టండి మరి బాబు ఆట పాటలలో మీదే తోడైండి నడిపించండి చదువులు కూడా ప్రభా మీదే తోడవు నడిపించండి మరి ప్రతి కూడా ప్రభా గొప్ప విజయం పొందేలాగా మరి బాబుకి ప్రభా స్కూల్స్లలో మంచి ఆ సీటు దొరికేలాగా సాయపడండి ప్రభావ అన్నిట్లో మీరు తోడైన నడిపించండి ఆ కుటుంబంకి నడిపించుకోండి సర్వసతంలోకి నడిపించుకోండి ప్రభావ ఆ కుటుంబాన్ని దీపించండి అక్షణండి అదే రీతిగా ప్రభా రవిచల తన కిడ్నీ హార్ట్ ని తాకి ముట్టి స్వస్థపరచండి ఆపరేషన్ కనుక కూడా స్వస్థపరచండి ప్రభావ ప్రభా ఆ చిన్న పాపని కూడా జ్ఞాపకం చేసుకుంటండి మరి చిన్న పాప కూడా ప్రభా వారన్నిట్లో కూడా ప్రభావ మీరు గొప్ప కాబట్టి ప్రభావ పాపకి చేతికి మొత్తం కూడా ప్రభా ఆ చేసివేసి మరి ఆ యొక్క చేతిని తాకి ముట్టి స్వస్థపరిచి ఆ పాప చుట్టుని అగ్ని కవచంలో వేసి పెట్టండి ప్రభా దేవా గొప్ప సాక్షిని నిలబెట్టండి ఆ కుటుంబం రక్షణకి రావాలా అబద్ధమైన భోధించి వాళ్ళంతా సర్వసత్వంలోకి వచ్చేలాగా సాయపూడమని ప్రార్థిస్తాం నీకే స్తోత్రి దేవాశ్రీ బ్రదర్ వాళ్ళ ఇంకొక బ్రదర్ ని కూడా జ్ఞాపకం చూసుకుంటాం మరిద్దరు అన్నదమ్ముల మీరు సెటిల్ చేయండి దేవాయచ ప్రభావ వాళ్ళు సర్వసత్యంలోకి రావాలా వారి ఇంట్లో జిల్లరేగుతున్న ప్రతి ఒక్క దురాత్వాన్ని చుట్టూ సున్నా గిరించి కొట్టి వచ్చే ప్రభావ మొత్తం శాంతి సమన్వఐక దాయించండి వారి లైఫ్ సెటిల్ ఇచ్చండి ప్రభావ మంచి సంబంధం రావాలా వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ ఎక్కడైతే ఉన్నారో ప్రభావ మీరు గాలం ఇసుకొని లెక్కరండి ప్రభా వారి జీవితానికి ప్రభావ మీరు మెరుగుపరచమని ప్రార్థిస్తుంది ఆ కుటుంబాన్ని మీరు సాక్ష్యంగా నిలబెట్టమని ప్రార్థిస్తాం ప్రభా దేవాయ ప్రభా కుటుంబాన్ని మొత్తం సర్వసత్యంలోకి నడిపించుకొని ఆయన దేవాయచ ప్రభా మరి స్వాతి శిష్ట విషయంలో ప్రార్థించడం ప్రభావ చిన్న బాబు లక్కింగ్ కూడా మీరు తాకిముడి స్వస్థపరిచినాయి స్వాతి కూడా వాళ్ళ భర్త కూడా మీరు తాకిముడి స్వస్థపరిచిన ప్రభుత్వ భార్య శాంతి సమాధాన దండి దేవాయప్రభా తనకున్న సాయో నెస్ నుంచి వీళ్ళ దండి దేవాయ ప్రభా కోర్టుల మన యొక్క కేసు ప్రభావ మరి డైవర్స్ కాకుండా ప్రభావ భార్య భర్తలు ఏకమై ఉండేలాగా సాయపడమని ప్రార్థిస్తున్నాం అక్కడున్న మీరు మాట్లాడండి ప్రభావ భార్య కొడుకు ప్రభావ ముగ్గురు కలిసి ప్రభు ఒకే కుటుంబంలో ఉండేలాగా సాయం చేయండి ఐక్యతగా ఉండేలాగా సాయం చేయ ప్రభు బల మీద ఉన్న ప్రతి ఒక్క మంతమ తంతమ్మ దెయ్యమ యేసుకృష్ణ నామంలో కృసిన ఆ కుటుంబాన్ని విచ్చి వెళ్ళిపోవల్సిందే యేసుకృష్ణ నామం దేవ ఏకా దేవాయిత ప్రభా కుటుంబం అంతా మీరు రక్షణకి నడిపించుకుంటుంది దేవా వాళ్ళ అన్న లైఫ్ కూడా మీరు సెటిల్ చేయండి వాళ్ళ లైఫ్ పార్టర్స్ ఎక్కడైతున్నారు ప్రభావ మీరు కాలం వేసుకోవాలి లాక్కరైన ప్రభావ ఆ కుటుంబాన్ని అంత కూడా ప్రభావ మీరు కాపాడండి రక్షించండి ఆ కుటుంబం చుట్టూని అగ్ని కవచంలో వేసి పెట్టండి ప్రభావ నీక్య స్తో దేవాయ ప్రభా రీనా కూడా మీరు తాకి రైట్ సైడ్ వచ్చిన పెరాల్చు ప్రభావ స్నామంలో బిడుదల దండి ఆ బిడ్డ తల నుంచి అరి కల కూడా ప్రభావ ప్రతి నేరలో ప్రతి ఏం కళ ప్రభా నీ యొక్క జీవం ని కుమరించి ఆ బిడకు సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం మేచుకున్న ముందు ప్రకటింప చేస్తుంటండి నీ యొక్క ఆత్మకారం జరిగించి ఆ బిడ్డకి గొప్ప సాక్షిని నిలబెట్టి మని ప్రార్థిస్తుంటండి దేవాయించి ఇంకా ప్రతి వారిని యొక్క కృపలో జ్ఞాపకం చేసుకున్న ప్రభా సేవకులు మరి వాళ్ళు ట్రైబల్ ఏరియాస్ కి వెళ్తుండే ప్రభా మరి వారికి మరి ఎక్కడికక్కడ వెళ్తున్నారు ప్రభా నీ యొక్క అస్త్రం తోడించి నడిపించండి నీ యొక్క దుద్ధిని కాకదలకు దయచండి వాళ్ళు అడుగు పెట్టిన ప్రతి స్థలం అక్కడ ఎక్కడైనా ప్రతి ఒక్క ఆత్మ రక్షణకి రావాల్సిందే ప్రభా దివాయిచు ప్రభావ ప్రతి ఒక్క ఆత్మ ఏచుకుడి స్నానంలో వ్యాప్తి పొందాల్సిందే వాళ్ళు హృదయంలో ఉన్న ప్రతి ఒక్క పురాత్మని గద్దించి కొట్టి వచ్చే ప్రభావ ప్రతి ఒక్క ఆత్మ రక్షణకు వచ్చేలాగా సాయపడమని ప్రాజస్యం తని వెళ్ళిన ప్రతి బ్రదర్స్ ని యొక్క గ్రూప్ జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాన్ని కూడా మీరు కాపాడండి దివాయిస్ ప్రభావ వారి కుటుంబం చుట్టూ ప్రభాని యొక్క దీతుల్ని కాపాడానికి దయచేసి ఆ కుటుంబంలో శాంతి సమాధానం అయితే మరి ఎక్కడ వెళ్ళిన ప్రభావ వారికి మీరు తోడైనా నడిపిస్తున్నారని మేము గొప్పకార్యాన్ని జరిగించండి దేవ ప్రతి వారిని యొక్క కృపలో భద్రపరచుకోండి దివాన్ని పనులను ప్రతి ఒక్క బిడ్డ నిఖం సాయపడమని ప్రార్థిస్తుంది మీరు అక్కడికి ప్రతి బిడ్డని సిద్ధపరచుకోమని ఏసుకృష్ణ నామంలో ప్రార్థిస్తుంది మన ప్రభుత్వ కృప కనికరము ప్రేమ సమాధానం నడిపింపు మనందరికీ ప్రార్థించిన ఎవరి గురించి ప్రార్థించమో వారికి ఉన్న సగల పరిస్థితులకి సదాకాలం తోడే నడిపించిన ప్రేజ్ సిస్టర్ ప్రైజ్ ప్రేజ్ రాస్టర్ అందరికి ప్రేజ్ ఎవ్రీబడి ప్రెస్